గుణములతో మమేకం కాకుండా ఎలాగ ఉండడము అనేది నేను చాలాసార్లు చెప్పాను అయినా గుర్తు చేస్తున్నా ఉదాహరణకి దేహానికి రోగం వచ్చిందనుకోండి రోగము దేహానికి వచ్చింది అంతే ముందు దేహానికి మనం వెయ్యాలి దానికి రోగం వచ్చింది అది సాక్షిభావంతో ఉండడం సరే గుణసంగం ఎలా ఉంటుంది నాకే రోగం వచ్చింది ఎవట దేహానికి రోగం వచ్చింది మందు వేయాలి అనే మానసి అనే స్థితికి ఆ విషం ఆ దర్శనం ఇప్పుడు మనిషి జీవితాన్ని దర్శనము నడిపిస్తుంది మీరు అర్థం చేసుకోవాలి మీకుండే దృష్టిని బట్టి మీ జీవితం నడుస్తుంది మీ దృష్టి అజ్ఞానపూర్ణమైతే జీవితము అజ్ఞానంతో ముగుస్తుంది దృష్టిలో విజ్ఞానం ఉన్నట్లయితే జీవితము బంధరహితంగా మోక్షానికి దారి తీస్తుంది దృష్టి మీ దృష్టి అలా ఉంది మీ దృష్టి దేహానికి రోగం వస్తే నాకే రోగం వచ్చింది నేనే రోగిని అని మీరు అనుకుంటే ఆ రోగం పది మీ దృష్టి దాన్ని వంద చేస్తుంది దృష్టి కనుక తప్పు దృష్టి పడిపోతే ఉన్న దుఃఖము పది రెట్లు అవుతుంది సపోజ్ ఎవడైనా రోడ్డు మీద వెళ్తుంటే పొంతులు పో అన్నాడు అనుకోండి ఎవరో ఉంటాడు అన్నాడు అనుకోండి అన్న వీడు నన్ను తిట్టాడు అనే దృష్టి కలిగితే మీ మనస్సు కష్టం కలుగుతుందా కలగదా అలా కాకుండా దానికి భిన్నంగా ఇంకోహిల్ని తిట్టడం లేదు పోగొట్టడం ఇదంతా కూడా మన భ్రమ వాడు దేహాన్ని తెచ్చాడు తప్ప నన్ను తిట్టేది ప్రసక్తే లేదు నన్ను తిట్టను కూడా తిట్టడం లేడు ఎందుకో నేను వాడు ఒకే ఆత్మస్వరూపులు ఆత్మను ఎలా తిడతాడు శరీరం ఎది నిందంతే నన్ను అనుగ్రహ ఏవమే ఆత్మానం ఎది నిందంతే స్వాత్మానం నిందంతితే అనేదో ఉంది వాడు తిట్టింది శరీరాన్న మంచిదే నేను తిట్టాల్సిందే ఈ శరీరాన్ని వాడు కాదు మేము కూడా తిట్టాలి ఎందుకని దీనికి నేనేమో మంచి భోజనం పెడితే నాకు కడుపులో పోట్లని అది నాకు బహుమతిగా ఇష్టం ఉంటుంది నేను దీన్ని చక్కగా క్రీములోని రాసి పోషించి పెడితే అది ముసలిధనాన్ని తీసుకొచ్చి నాకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి వాడు తిట్టడం కాదు నేను కూడా తిట్టాను కాదు వాడి శరీరాన్ని తిట్టలేదు ఆత్మను తిట్టాడు ఆత్మను తిట్టాడంటే వాడిని వాడే తిట్టుకున్నాడు నన్ను తిట్టడమే ఆత్మ ఒక్కట కాబట్టి తిట్టడమే లేదు అని ఈ మీరు తాదాత్మ్యం లేకుండా ఉన్నారనుకోండి మీ మనస్సు ఎలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి గుణసంగము అనేది అజ్ఞానము గుణసంగము యొక్క అభావము వివేకము మనం ఈరోజు ఒక అకాడమిక్ డిస్కషన్ కాదు ఇది దిస్ ఇస్ శాస్త్ర చాలా లోకైన భవతి అంటే మనం చేసిన ఈ విచ విశాలమైన విచారము యొక్క సాధన ఏమంటే అందుకే శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్న మాట ఏమిటండి ఈ విధంగా చెప్తున్న మాట ఇది ఏమిటది ప్రకృతి స్థత్వాఖ్య అవిద్య అవిద్య అనే మాటకి మనకిప్పుడు అర్థం వచ్చేసింది ఏమిటి అవిద్య ప్రకృతి స్థత్వమే అవిద్య ఇప్పుడు ఇల్లుందనుకోండి ఈ ఇల్లు నాది అనుకోవడమే అవిద్య ఎందుకంటే ఇల్లు ప్రకృతి ఇప్పుడు పృథివీలో మట్టి ఉంటుంది ఇసక ఉంటుంది లైమ్ స్టోన్ ఉంటుంది ఇవన్నీ లైమ్ స్టోన్ మట్టి కలిపి సిమెంట్ చేసి ఇతకల్ని కూడా మట్టితోటి ఇతకలు చేసి ఇసక కూడా పట్టుకొచ్చి అవన్నీ నిలబెట్టి ఆకాశం ఉంటుంది కృషిలో నీరు ఉంటుంది వీటన్నిటిని నిలబెట్టి రూఫ్ ఒకటి వేసి వీడు ఇల్లు కడతాడు ఆ ఇంట్లో దేహమును పెట్టాలి దేహం పెట్టాలంటే ఇల్లు ఉండాలి అంతేగాని నా ఇల్లు అని వీడు అనుకోవడానికి హక్కుందా ఇప్పుడు వీడు రైలు ఎక్కి ఊరు వెళ్ళాడు అనుకోండి వీడి ఇల్లు వీడితో పాటు వస్తుందా రాదు కదా మరి నా ఇల్లు ఎలా అయింది పోనే అయితే పోనీ ఇల్లు నాది కాదయా ఈ బ్యాగ్ భుజాన్ని వేసుకున్నాను ఇది నాది ఎందుకంటే రైలు ఎక్కినప్పుడు నాతో బ్యాగ్ వస్తుంది కదా సపోజ్ రైలు ఎవడో కొట్టేశాడు అనుకో బ్యాగ్ ఆ బ్యాగ్ వాడి చేతిలో ఎగురు వచ్చి నీ భుజానికి చేరిందా లేదు కదా కాబట్టి బ్యాగ్ నా అది అన్నం పొరపాట కదా ఇల్లు రాదు కాదు బ్యాగ్ నాది కాదు ఇంట్లో ఉండడం తప్పు లేదు బ్యాగ్ బుధాన్ని వేసుకుని వెళ్ళడం తప్పు లేదు నాది అన్నావు తప్పు మామే ద్వి అక్షరో మృత్యు రెండు అక్షరాల మృత్యు మా అమ్మ అంటే అవివేకం ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను ప్రకృతి సాదార్థ్యం ఎలా ఉంటుందో దానిపైరే అవిద్య పోండి ఇల్లు వాకిలి నాది అన్నమ్మా అనేసే వాళ్ళకి నుంచి మనుషుల్ని కుక్కల్ని పశువుల్ని నాది అనొచ్చా నా కుక్క అనొచ్చ అంటే అది ప్రకృతి తాదార్థ్యం అయిందా లేకపోతే విజ్ఞానం అయిందా ప్రకృతి తాదార్థ్యం అయింది నా కుక్క మీకు నా అనుభవాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు టొరాంటోలో ఓ విద్యార్థి ఒక ఆయన ఉండేవారు నేను చాలా క్లాసులు చెప్పాడు ఓ విద్యార్థి ఆయన వెటరనరీ డాక్టరు ఆయన విద్యార్థి ఆయన భార్య కూడా వెటరనరీ డాక్టరే ఇద్దరు వీళ్ళు ఏం చేశారంటే ఒక వెటరనరీ హాస్పిటల్ ఒకటి కట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది ఆ హాస్పిటల్ నడుస్తుంటే దాంట్లో కుక్కలు పిల్లులు పిల్లులు కూడా వస్తాయి పావులు పావులను పెంచుకుంటారు ఆ పాముకి అధ్యర్ణం చేసినట్లయితే హాస్పిటల్ పట్టుకొచ్చు దాన్ని వీళ్ళేమో మందులు మాకులు వేసి దానికి ఏమో ఇంజక్షన్ అది చేసి మళ్ళీ దాని అధ్యయనం తగ్గట్లే నిజంగా వెటరనరీ హాస్పిటల్ అంటే కుక్కలు మాత్రమే అనుకోవట్లేదు కుక్కలు పిల్లులు మేజర్ ఉంటాయి సరే వెళ్ళారు చూ నన్న ఆయన మీరు మా ఆశ్రమ మా హాస్పిటల్కి వచ్చి పావనం చేయాలి అంటే హాస్పిటల్ నేను ఎందుకు అనిపించే ఉన్నాను అంటే కాదండి మొదటి రెండు ఫ్లోర్లో హాస్పిటల్ మూడో ఫ్లోర్ మా ఇండే మీరు మా ఇంటికి భిక్ష కూడరు అది సరే వేయండి ఈ హాస్పిటల్ నాకు ఆయన హీ గేవే టూర్ ఆఫ్ ది హాస్పిటల్ ఒక రూమ్ ఉంది ఇమోషనల్ రూమ్ అని దాని పేరు ఏంటండి ఈ రూమ్ ఏమిటండంటే ఎప్పుడైనా ఇక్కడ హాస్పిటల్లో ఐసీయూ ఉంది ఐసీయూ ఉంటుంది అంటే పిల్లి కుక్క ఇవి ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాయి అవును మరి హార్ట్ అటాక్ వస్తే మరి పెట్టాల్సి ఉంటుంది జనరల్ వార్డులు ఉంటాయి ప్రైవేట్ మన హాస్పిటల్స్ లాగే ఐసీయూ పక్కన ఇమోషనల్ రూమ్ ఈ రూమ్ ఏమిటండి అంటే సపోజ్ ఐసీయూలో ప్రాణం పోయిందనుకోండి దాన్ని బలీ చేసే ముందు ఈ రూమ్లో వాళ్ళకి అప్పచెప్తారు ఆ రూమ్లో కుర్చీలు అవి సోఫాలో వేసి పెడతారు అక్కడ కూర్చుని వాళ్ళు కొంతసేపు దుఃఖించుకుని పెట్టుకుని ఆ తర్వాత విశ్రాంతిగా దుఃఖించడం కోసం ఆ రూమ్ని ఏర్పాటు చేశారు నిజంగా నాట్ ఎగ్జామ్ కొంత కవులకు రచయితలకు భక్తలకు కొంత అతిశయోక్తిని యాడ్ చేసుకునే లైసెన్స్ ఉంటుంది యాత్ర అతిశయోక్తి లేకపోతే ఆడవేలు చెప్తారు కానీ ఇప్పుడు అతిశయోక్తి అని ఏం చెప్పలేదు కాబట్టి నా పిల్లి అని ఎప్పుడైతే అన్నారో దానికి పిల్లి జన్మ చాలా ఉంటుంది అది మహాజీవిస్తే ఐదు ఆరు ఏళ్ళు బతుకుతుంది అయితే పది అది పోయినప్పుడు వీడికి దుఃఖం వస్తుందా కదా కాబట్టి నా పిల్లి అని అది ప్రకృతి స్థత్వాఖ్య అవిద్య వీడి దేహాన్నే నా దేహం అనుకోకూడదు అలాంటిది మరొక ప్రాణి యొక్క దేహాన్ని నా దేహము అని అనుకోవద్దు ఇదే ఇంకొంకొక్క అడుగు ముందు వేసి చెప్తాను తప్పుగా అర్థం చేస్తారు శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి భార్య ఏడల ప్రేమ చూపించాలి తప్ప నా భార్య అని అజమాయిషీ చేయటం కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేయడం తాగా అది కూడా ప్రకృతి స్థత్వాఖ్య అవిద్య అలాగే భర్త ఏడల ప్రేమను చూపించాలి అంతేకాని భర్తనే తన ముట్టిమే రక్షణ అన్నట్టుగా ఉండరాదు అలాగే కొడుకులు పిల్లలు కూతుళ్ళ ప్రేమ చూపించాలి తప్ప వాళ్ళు మన మాట వినాలి మనకు చూసినట్లు మనకి నచ్చినట్లు వాళ్ళు చేయాలి అని మీరు ఏ క్షణంలో అనుకుంటారో అదే క్షణంలో దుఃఖాన్ని పొందుతారు కాబట్టి దుఃఖమునకు హేతువు అవిద్య ప్రజ్ఞాపరాధ దుఃఖం హీనామా ప్రజ్ఞాపరాధ ఆ తెలు తెలుసుకోవటంలో మీరు పెద్ద అపరాధం చేపట్టే మీరు దుఃఖాన్ని పొందుతున్నారు ఏమిటి ఆ అపరాధము ప్రకృతి సత్వాఖ్య అవిద్య ఈ దేహము నాది అనుకోవడం ప్రకృతి తాదాత్మ్య రూపమైన అజ్ఞానం ఈ దేహము నేను అనుకోవడం మరీ అధ్వానం మరీ తప్పు సో ఇది అవిద్య ఈ అవిద్య ఏమవుతుంది ఇది కారణమవుతూ ఉంటుంది కులేసు ససంగ మ సంసార్య కారణం ఇది ఎప్పుడైతే అవిద్య అవిద్య అజ్ఞానము దానికి ఒక ఫంక్షనల్ రూపం అవుతుంది ఆ జ్ఞానం ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఏ విధంగా వీడి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది అంటే గుణేశ సంగ ఈ అజ్ఞానం వల్ల వీడు గుణములయందు గుణములు అంటే గుణ కావ్యములు అని అర్థం గుణముల యొక్క కార్యములైన దేహము ఇంద్రియములు మనస్సు వీటి ఎందు బాహ్యముల నుండే వస్తువుల ఎందు ఇతర ప్రాణుల ఎందు కూడా అది కూడా గుణకార్యములే సకల దేహములు గుణకార్యములేదునుక వాటి ఎందు సంగమును పెట్టుకుంటాడు సంగము ఆ లంపతత్వాన్ని పెట్టుకుంటాడు లేపము అలా పెట్టుకుంటాడు దానివల్ల ఏమవుతుంది కామహ కోరికలు పుడతాయి ఇది దేహము ప్రకృతి నుంచి పుట్టింది మళ్ళీ ప్రకృతి మట్టి నుంచి పుట్టింది మట్టిలో కలుస్తుంది అన్నప్పుడు దేహము ఎడల విపరీతమైన కోరికలేమీ ఉండవు ఆ దేహమే నేను అని అనుకుంటే డగన్ కోరికలు వెంటనే పడతాయి కామ అవిద్య కామసరి కామ కర్మ లక్షణ సంసార సో కామ అవిద్య ఈ అవిద్యని బట్టి వచ్చేటువంటి గుణసంగము దానిని బట్టి వచ్చేటువంటి కామము ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క రూపాలు ఇవన్నీ కూడా సంసారములకు కారణము అని చెప్పినట్లయినది అని చెప్తున్నారు ఆ మాట చెప్తున్నారు ఎందుకు చెప్పడం తచ్చ పరివర్జనాయ ఉచ్యతే ఇది చెప్పడం ఎందుకంటే మీరు దాన్ని విడిచిపెట్టాలని అందుకోసం చెప్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలి ఎక్కడ మొదలుపెట్టాలి కామ కోరికలను పక్కన పెట్టండి మీరు కోరిక ఏదైనా పెట్టుకున్నారంటే మీకు దాంట్లో ఏదో ఒక గుణసంగము అజ్ఞానము ఉందన్నమాట నాకు డైమండ్ రింగ్ కావాలి వజ్రపుటోగరము కావాలి ఎందుకండి వజ్రపుటంఘరం వేలు అందంగా ఉంటుంది వేలు చెప్పిందా వేలు నేను అందంగా ఉండాలంటే వజ్రపుటంఘరము తెచ్చిపెట్టమని చెప్పిందా వేలు కొన్ని చెయ్యామనో చెప్పిందా దేహం చెప్పిందా దేహంలో జానాలి మీరు అజ్ఞానం నుంచి పుట్టినా కామ జరుపు తొందరం కావాలి నాలుగు ఉంగరాలు పెట్టుకోవడం పెట్టుకుని ఇలా ఇలా అనుకుంటూ ఉన్నాము మనం అడుగుకుంటూ ఉన్నాం అవి జారిపోకుండా దానికి ఏదో దా దారణాలు ఏదో రబ్బర్ బ్యాండ్ ఏదో జారిపోతుంది జారిపోతే దబ్బుపోతుంది ఏమిటి చేరస్తా ఉంటా ఇదంతా అజ్ఞానం తప్ప మరొకటేమీ కాదు కామ గుణ సంఘ దేహము దేహము గుణ కార్యము దీంతో సంఘం పెట్టుకోకూడదు ఎప్పుడైనా పడిపోయేదే అలా అని తిండి మానే నేను అంటాను ఆకలి వేసినప్పుడు ఆకలికి అన్నం రోగానికి మందు అని కొంతమందు బాగా ఈరోజు పూర్వం వాళ్ళు నొప్పి వస్తే ఆ నొప్పిని అలా సహిష్ కూర్చుంది ఒక ఆయనకి నా నేను మా చిన్నప్పుడు అజర్ గారు ఒక ఆయన ఉండేవాడు పాపం చాలా కష్టదీవి ఆయనకి పన్ను నొప్పి వచ్చింది పన్ను రాత్రి పన్నెండు గంటలకు వేచారు లేచి ఊహో హో అంటూ ఇలా చేపెట్టుకుని ఇట్టించటో అట్టించటో అరుగు మీద ప్రచారం చేస్తూ ఉన్నాను నేను మడత మద్ద వేసుకుని అక్కడే నిద్రపోతున్నాను రెండు గంటలకి ఈ సౌండ్కి తెలివి వచ్చింది తెలివి వస్తే ఈయన ప్రచారం చేస్తున్నారు హూహో అంటే ఎవటె ఆచార్య గారు అంటే పంటి నొప్పి ఈ నొప్పులన్నీ పొగలు విశ్రాంతిగా ఉండి రాత్రి పూట గడబడి చేస్తాయి అక్కడ కుక్కలు ఎలా అయితే పొగలు విశ్రాంతిగా ఉండి రాత్రి పోత పూతను కూర్చు ఉంటాయి ఈ నొప్పులు కూడా అవి రాత్రిని కాళరాత్రిని చేసి పెడతాయి అని అతను అన్నారు ఆయన నాతోటి అన్నారేమో ఈ కాలరాత్రి తెల్లవారుతుందంట అని అన్నా అయ్యో పాపం మంచినీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు కాకుండా ఏమైనా తగ్గుతున్నాను అంటే మంచినీళ్ళు కాగింది నేను మళ్ళీ కొడుకున్నాను మొన్నడు పొద్దున్న ఆయన అడిగాను ఏమన్నా తగ్గిందా మూడు మూడు మనకి తగ్గిందో ఎప్పుడు కొడుకున్నాను అని అన్నాను అప్పట్లో అలాగే ఇప్పుడైతే మీరేం చేయొచ్చో తెలిసిన డైక్లోసనాక్ సోడియం ట్యాబ్లెట్లు రెండు పెట్టుకుంటే ఓ డైలెట్ నోట్లో వేసుకుని మంచి రెడ్డి అయితే పావుగండి అయితే పోతుంది అనమాట పన్ను మాట పర్వాల చూడచ్చు ముందు నొప్పి పోతుంది మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు పట్టకారు ఓ ఇంజక్షన్ ఇచ్చి ఓ పట్టగారు పెట్టి ఇలా ఇలా చేయడానికి పక్కన పెడతారు ఇది కావాలంటే చేతిలో పొడవు పెడతారు అయిపోయింది అతనికి నేను ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటా యాసిడ్ రిఫ్లెక్స్ ఉండేది మా అమ్మగారికి పాప ఆవిడ కడుపులో మంటతో బాధపడేవాడు ఆ రోజుల్లో రాణి కిడి అనే మందే రాలేదు ఇప్పుడు జింటాక్స్ అనే పేరుతో టమ్ముతున్నాను ఓమిప్రోజోల్ అనే మందు రాలేదు ఆ రోజు నేను ఎప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతుంటా ఆ రోజులకు అప్పటికే వచ్చుంటే ఈ మందు ఎంత బాగుండోది కదా అని టమ్స్ వచ్చినప్పుడు ఆ టమ్స్ నోట్లో వేసుకుంటే అరగంట సేపు విశ్రాంతి మళ్ళీ 3 నాలుగు గంటల తర్వాత మళ్ళీ మంట మళ్ళీ ఇది ఒక టమ్స్ సరే జోదీ ప్రజలు వేసేసుకుంటే ఇరవై నాలుగు గంటల దాకా ఇంకా మీకు ఆ సమస్య ఉంది ఒకప్పుడు నెల రోజులు పడితే తగ్గచ్చు కూడా ఎంత సౌకర్యాలు వచ్చాయి కాబట్టి సైన్స్ అభివృద్ధి చెందిన పుణ్యమాని దేహానికి నొప్పి పడాల్సిన అవసరం అలాగని దేహాన్ని మప్పడం తప్పు కాబట్టి రోగానికి మందు వేసేది దాని దారిని అది పోతూ ఉండదు ఆకలికి తిండి పడేస్తే దాని దారిని అదిపోతూ ఉంది ఆ రకంగా దేహాభిమానం కూడా ఉండరాదు దేహాభిమానం పెట్టుకుంటే కూడా సదసోని జన్మ వస్తు మళ్ళీ ఇంకో దేహం వస్తుంది ఇది అవిద్య ఇదంతా ఎందుకు చెప్పడము అంటే పదివద్య నాయా మీరు దూరంగా పెట్టడం కోసమని ఈ దేహాభిమానము ప్రకృతితో తాదాత్మ్యము అనే వెళ్ళి ఈ అజ్ఞానాన్ని మీరు దూరంగా పెట్టడం కోసమే ఇది మీకు చెప్పబడుచున్నది అస్యచనివృత్తి కారణం సరే మాకు అర్థమైపోయిందండి ఈ సంసారం ఎలా పోతుందో చెప్పండి హని వృత్తి కారణం సంసార కారణం చెప్పారు కదా ఈ సంసారం దూరమయ్యే హేతు ఏమిటో చెప్పండి ఇప్పుడు రోగానికి ఇందువల్ల నీకు రోగం వచ్చింది ఎందువల్ల వచ్చింది బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయింది అందువల్ల నీకు రోగం వచ్చింది అని చెప్పారు కదా అదే మరి బ్యాక్టీరియా ఎలా పోతుందని చెప్పండి ఈ మందు వేసుకోకపోతుంది అలాగే ప్రకృతితో మమేకమగుట సాధామగుట ప్రకృతి ప్రకృతి నేను నేను అని తెలుసుకోకుండా నేనే ప్రకృతి ప్రకృతే నేను అని మట్టిని పుదాన్ని కలిపేయటం అధ్యాస అంట దీనివల్ల ఈ సంసారం వచ్చింది మరి ఈ సంసారం పోవాలంటే ఏం చేయాలి జ్ఞానవైరాగ్యే సన్యాసే అది నివృత్తి కారణం ద్వివచనం ప్రథమా ద్వివచనం రెండు రెండు కలిసి ఈ సంసారం పోవడానికి కారణమవుతాయి ఏమిటా రెండు జ్ఞానము వైరాగ్యం భాష్యకారులు భాష్యం ఇది భాష్యం అంటే బోలి అలా చెప్తూ ఉంటారు జ్ఞానవైరాగ్యం అని చెప్పిన తర్వాత ఇంకొకటి కూడా దానికి పెట్టాలి అని ఆయనకి అనిపించింది ఒకసారి రాస్తే ఇంకా కొట్టేసి రాయను జ్ఞానవైరాగ్యే అని రాశారనుకోండి మళ్ళీ దాన్ని కొట్టేయటం ఎలా కొట్టారు కాటాక కాటాక మీద గంటం పెట్టి రాస్తే అయితే బోధ్యపత్రం మీద దాంతో స్టైల్తో ఏదో దాంతో రాస్తారు దాన్ని కొట్టేసి రబ్బరు పెట్టి చెరుపుకున్న అలా ఏముండవు అధ్యక్ష ఏం చేస్తారు రాసింది ఇంకొకటి దాన్ని జోడించాలంటే మాకు సంస్కృతంలో పద్ధతులు ఉన్నాయి ఏమిటి జోడించాలి సన్యాసం జోడించాలి సాపిచ్చు దాని ముందు అంటే టుగదర్ విత్ అది ద్వివచనంలో ఉంది కాబట్టి ఇది ద్వివచనం జ్ఞానవైరాగ్యే స్వసన్యాసే అయిపోయిందంటే కొట్టక్కర్లేకుండా సరిపెట్టేసింది చూడండి సరిపెట్టాము బోలి ఇది భాష్యం యొక్క స్థైర్యం కాబట్టి ఈ సంసారాన్ని మీరు తప్పించుకోవటానికి హేతువు కలదు కారణము కలదు ఎవరో తెలుసు నాది మూడు మూడని చెప్పడానికి బదులు రెండని చెప్పి మూడోది కలుపుకోండి ఆ వరస చాలా ముఖ్యం ముందు జ్ఞానము జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అని కాదు వివేక జ్ఞానము ఎప్పుడు కూడా జ్ఞానసిద్ధానికి అర్థం వివేక జ్ఞానం అంటే ఏది ప్రకృతి ఏది పురుషుడు ఏది ఆత్మ ఏది అనాత్మ దేహము అనాత్మ ఎరుక చెన్మయుడను నేను నా స్వరూపమేమి ఇప్పుడు మీ స్వరూపం ఏమిటండి మీ స్వరూపము ఇది నా స్వరూపం కాదు అది ప్రకృతి ప్రకృతిని ప్రకృతిగా చెన్మయుడను నేను చెన్మయుడిగా తెలుసుకుంటూ ఉండుట ప్రకృతిని సాక్షిగా చూడ ఇది ప్రకృతి నేను చెన్మయుడను అని సాక్షిగా పెట్టుకోవడం దీన్ని వివేక జ్ఞానము ఎప్పుడైతే వివేక జ్ఞానం కలిగిందో వైరాగ్యం కలుగుతుంది వివేక జ్ఞానం లేదో వైరాగ్యం ఉండదు ఇప్పుడు ఈ కాగితాలు మనకి పనికిరావు అని తెలిసినప్పుడు ఏం చేస్తారు దాన్ని వేసు వేసుకెట్లు పడేస్తారు ఈ కాగితాలు ఉపయోగపడేవి అన్నప్పుడు ఏం చేస్తారు ఫైల్లో పెట్టుకుంటుంది బీరోలో పెట్టుకుంటారు అలాగే నా స్వరూపము చిన్మయ స్వరూపము ఇది ప్రకృతి అంటే అప్పుడు ఏం చేస్తారు ప్రకృతిని ప్రకృతి స్థానంలో పెడతారు చీపురు కట్టిన ఎక్కడ పెట్టుకుంటారు నెట్మీ పెట్టుకుంటారా గోడ వాళ్ళు పెడతారా గోడ మూలలో పెడతారు చీపురు గట్ట నెట్మీ పెట్టుకోరు ఎందుకని చీపురు గట్ట నేను కాదు కొన్ని కదా కాబట్టి చీపురు గట్టని నెట్మి పెట్టుకోకూడదు అది అలా గోడ మూల పెడితే అది ఎప్పుడైనా పడుకొచ్చినా పడుకొస్తుంది కాబట్టి ప్ర ప్రకృతితో తాదాత్ని పెట్టుకోకూడదు దాన్ని ఆ మూల కట్టాలి దీని పేరే వైరాగ్యం ఒకప్పుడు దేని వెళ్ళిన మీకు వైరాగ్యం ఉంటుందో దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టేయాలి ఇప్పుడు జేబులో డబ్బులు పెట్టుకున్నాడు ఈ డబ్బులు నేను కాదు నాది కావు జేబులో ఉన్నాయి వీటిని మన కావాల్సి ఉండడానికి కావాల్సే ఖర్చు పెట్టుకోవచ్చు కాదు ఎవరితో ఇవ్వాల్సి వచ్చిందనుకోండి ఇచ్చేయడమే అది మన అయితే కదా ఇచ్చేయడమే ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చేటం ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఖర్చు పెట్టువేటం ఇచ్చే సందర్భం లేదు ఖర్చు పెట్టే సందర్భం లేదు ఇప్పుడు ఏం చేయాలి దాన్ని కింద పారేయాలా తప్పు అలా పారయకూడదు జీవులు సందర్భం వచ్చినప్పుడు ఇచ్చేట కాబట్టి ఆ ఇచ్చి వేయుట అంటే విడిచిపెట్టుకుంటా ఇస్తున్నామని మళ్ళీ దాతృత్వం పెట్టుకోకూడదు మళ్ళీ నేను ఇచ్చేవాళ్ళు ఇంకొకటి పుచ్చుకునేవాళ్ళు అదే మన ఉందంటే అది మంది కానే కాదు ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు చేతులు నేను ఇచ్చేయన్నా అనుకోకూడదు అది మళ్ళీ కర్తృత్వ బుద్ధి తప్పే అవుతుంది కాబట్టి సన్యాసం సన్యాసంలో విడిచిపెడతారు తప్ప నేను విడిచిపెట్టాను ఒక ఆయన అన్నారు నేను సన్యాసం పుచ్చుకుని పదేళ్ళు అయిందన్నారు అంటే ఒకడు ఇంకా నేను సన్యాసం పుచ్చుకొనే లేదు ఎక్కడ ఎక్కడ సన్యాసించినట్లు కానీ లేదు యూ హ్ నాట్ ఎనీథింగ్ ఎందుకంటే నేను నేను సన్యాసం అయ్యాను సన్యాసం అయ్యాను సన్యాసం అయ్యాను ఫోటోలు పెట్టుకుని వీడియోలు పెట్టుకుని అందరికీ చూపిస్తూ ఉంటే యు హెవ్ నాట్ గివ్గా తెలియచింది మీరు గివ గివప్ చేసినట్టు అవుతుందా ఇప్పుడు ఒక ఆయనకి పథకాన్ని వాళ్ళకి ఇచ్చారు ఈ పథకాన్ని ఎవరిలో ఇచ్చేసేయండి పథకాన్ని ఈ పథకాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను సరే ఇచ్చేయండి కాదు ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫరు వచ్చిన ఇస్తాను ఎందుకు ఇచ్చే అంటే ఇవ్వట్లేదు అన్నమాట నన్ను ఇవ్వడం అంట సన్యాసము అంటే సన్యాసం అంటే పద్ధతి ఏమిటంటే నేను అప్పుడు అది సన్యాసించాను అప్పుడు అది విధులు పెట్టాను అప్పుడు అది విధులు పెట్టాను అది కాదు సన్యాసం అసలు విధులు పెట్టినవి మీ బుద్ధిలో మెదులుతున్నాయి అంటే మీరు విధులు పెట్టలేదని అర్థం ఆ ఇల్లు నేను విధులు పెట్టేశానండి అంటే అది విధులు పెట్టలేదు అర్థం విధులు పెట్టడం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి వదిలిపెట్టినవి ఇంకా మైండ్లో ఉండవు ఇంకా కొత్తగా ఏది విధులు పెట్టాలి అనేది ఉంటుంది ఇంకా నేను విధులు పెట్టాల్సినవి ఏమున్నాయి అవి చూసుకోవడము అవి విధులు పెడుతూ ఉండడం కానీ సన్యాసము ఉంటాడు సన్యాసే అంచేతనే నేను మ్యారేజ్ మ్యారేజ్ డే మ్యారేజ్ డే చేసుకుంటూ నా సన్యాస మీకు సమాజంలో కనపడతాయి సమాజంలో ఎందుకు కనపడతాయంటే సన్యాసం అనేది దానికి అనేక రూపాలు వచ్చాయి అనేక రూపాలు సన్యాసం అలా దండం పట్టేసుకుని దిలుసుకుపోయి ఉన్నా అయినా సన్యాసే నాకు చొక్కా వేసుకుని ఇటువను సన్యాసే సన్యాసానికి అనేక రూపాలు వచ్చాయి ఈ రూపాలు ఈ అనేక రూపాలు కొన్ని రూపాలలో తత్వం ఉంటుంది మరికొంది రూపాలలో తత్వం ఉంటుంది అలా ఇప్పుడు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాకా అరడు వందల మంది డెంటిస్టులు ఉన్నారు పళ్ళు మన పళ్ళు మన పళ్ళకి వైద్యం చేయడానికి సిద్ధంగా ఈ మూల ఆ మూలకి వెళ్ళేప్పటికీ ఆ కిలోమీ అర కిలోమీటర్ల దూరం వెళ్ళేప్పటికీ ఆరు షాపులు ఉన్నాయి మన పళ్ళకి వైద్యం చేయడానికి అన్నీ ఈక్వల్ క్వాలిటీ ఉంటాయా ఉండవు అటులో కొంచెం మీరు ముందు వెనుక చూసుకుని కొంచెం క్వాలిటీ ఉన్న షాపుకి వెళ్ళాలి సన్యాసం కూడా అంత సన్యాసం అంతమంది ఉన్నప్పుడు అన్నీ ఒకే క్వాలిటీలో ఉండవు కాబట్టి ఈ మాట నేను ఎందుకంటున్నానంటే నేను త్యాగం చేశాను నేను త్యాగం చేశాను అని ఫోటోలు పెడుతూ ఉండడము దాన్ని ప్రచారం చేస్తూ ఉండడము సంవత్సరానికి ఒకసారి ఉత్సవం చేయడము శిష్యులందరూ చేసి జిందాబాద్ జిందాబాద్ ఎందుకండి జిందాబాద్ అంటే మా గురువుగారు ఆరేళ్ల క్రితం త్యాగం చేశారు ఏవికి త్యాగం చేశారు త్యాగం చేయలేదు కదా త్యాగం చేస్తే త్యాగం చేశాను అనుకున్నంతసేపు త్యాగం చేయలేదు పూర్వం ఒక ఆయన భూదానం చేశాడు దీనిలో కొంచెం డైగ్రెషన్ డైగ్రెషన్ అంటే పాఠం కొంచెం శ్రవణిస్తే ఏం చేయడం ఏదో కథ చెప్పడం గోదావ స బ్రాహ్మణుడు కొలిచి గోదానం చేశాడు ఈ గోవు వీళ్ళ ఇంట్లో చాలా కాలం నుంచి ఉంది వీళ్ళకి అలవాటు పడుకుంది ఆ గోవు అదే ఊళ్ళో గోదానం అదేం చేసిందంటే రోజంతా మేసేసి సాయంకాలం వేళ్ళ ఇంటికి వచ్చేసింది పాప ఆ బ్రాహ్మణు వెతుక్కుంటున్నాడు ఆ మైదానంలో ఎక్కడైనా ఇట్ల తిరుగుతుందని ఆయన వెతుక్కుంటున్నాడు ఇది మామూలుగా గుటుక్కు సైలెంట్గా వీళ్ళ ఇంటికి నడిచకం ఈయన ఏం చేశాడు మన ఇంటికి వచ్చేసింది కదా మనమేం పిలవలేదు అదే వచ్చింది కదా అని పాలు బితికేసుకు లోపల పెట్టేసుకున్నాడు ఈ లోపల ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటా ఏమంటే మీరు పొద్దున్న గోబు అయితే ఇచ్చారు కానీ అది నాకు కనపడలేదంటే కనపడకపోవడం మరి ఇంటి మా దొడ్లో ఉండి తీసుకోండి అదేమి మీ దొడ్లోకి ఎలా రాగానే రా వచ్చేసింది అది నేను మళ్ళీ వెళ్ళిపోకుండా నీకు ఇవ్వడం కోసమే దాన్ని రాత కట్టి పెట్టాను కోపం ఈ వెర బ్రాహ్మణుడు వెళ్ళి మళ్ళీ పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళాడు పాలు బితుకుంటే లేవుగా పాలు ఇప్పుడు అది గోదానం చేసినట్టు అవుతుందా అవ్వదు మీరు దానం చేసిన గోవును పితుకుతుంటే గోదానం చేసినట్టు అవ్వదు అలాగే మీరు నేను సన్యాసం తీసుకున్నాను సన్యాసం తీసుకున్నాను దాని సన్యాసాన్ని అలా పితుకుతూ ఉంటే అది సన్యాసం కూడా కాదు కాబట్టి సన్యాసం యొక్క రహస్యం తెలుసుకోవాలి సన్యాసం యొక్క రహస్యం ఏంటంటే బుద్ధివా అని యువ దట్ యు హిలర్జసి త్యజ ఏ భావనతో దాన్ని త్యాగంజ్ చేశావో దాన్ని కూడా త్యాలెంజ్ చేసేది త్యజ ధర్మం అధర్మం ఉభయ సత్యాను రుతే త్యజ ఉభే సత్యాను తక్వ ఏద త్యజస్సి త్యజ మహాభారతం శాంతి పర్వం కాబట్టి సన్యాసము కాబట్టి జ్ఞానము అంటే వివేక జ్ఞానము వైరాగ్యము డిస్పాషన్ విరక్తి అదే ఏ రకమైనటువంటి ఇష్టము ప్రీతి లేకుండా ద్వేషించడం కాదు ప్రీ రాగము లేకుండా సన్యాసము త్యాగం మూడు పెట్టుకోవాలి గీతాశాస్త్రే ప్రసిద్ధం అంటే ఈ గీతాశాస్త్రం మీరు దేని మీరు గీత వినడానికి దేనికోసం వచ్చారు ఇదేం పళ్ళగంప అనుకుని వచ్చారా ఏమే ఇదేం పళ్ళగంప కాదు ఇక్కడ ఏదైనా కథలు చెప్తారని వచ్చారా కథలు కూడా చెప్పరు ఇక్కడ ఏదైనా పుణ్యం చేసుకునే ఉపాయాలు చెప్తారు మాకు డబ్బు బాగా సంపాదించడానికి పుణ్యం చేసుకునే కర్మలుగా చెప్తారని వచ్చారా అవేం చెప్పరు హిరంగం ప్రభూతం దాదావో దాస్వామి విందేయం పురుషానహం అందుకోసం వచ్చారా ఏమే లక్ష్మీ యాగం అనుకుని వచ్చారా ఏమే నో మరి ఎందు ఎందుకండి ఇక్కడ నేను కోసం రావాలంటారు వివేక జ్ఞానం కావాలంటే రెండు వైరాగ్యం కావాలంటే రెండు త్యాగం కావాలనుకుంటే రెండు త్యాగం శ్రీరామకృష్ణ వారు అనేవారు గీత అనే మరా మర నాలుగు సార్లు అంటే ఏమవుతుంది అది రామ అవుతుంది గీతా గీత నాలుగు సార్లు అంటే ఏమవుతుంది తాగి కాగి అంటే ద బెంగాలీ వెర్షన్ ఆఫ్ త్యాగి బెంగాలీ వాళ్ళు త్యాగి అందరూ కాకిందలకడం కష్టం కదండి ఆ నాలుగుని మడత పెట్టాలి కదా నాలుగు మడత పెట్టడానికి ఎవరికి ఓపిక లేదు అందుకోసం త్యాగి శ్లోకాలు రేటప్పుడు కూడా అలాగే మడత నాలిక మడతలు వెళ్ళిపోవడం అలా పలికే నాకు గుర్తు రావట్లేదు ప్రకృతైవచ అని ఉందనుకోండి ప్రకృతి ఐవచ అంటాడు ప్రకృతి ఐవచ కాదురా జస్ట్ క్విస్టి అది నేను కోప్పపడుతూ కాబట్టి తాగి ఇంతకీ తాగి అంటే త్యాగి కాబట్టి గీత అంటే జ్ఞానము వైరాగ్యము త్యాగం గీతాశాస్త్రంలో ప్రసిద్ధములైన విషయము తత్స జ్ఞానము ఆ జ్ఞానం ఏమిటో కొంచెం చెప్పండి మాకు ముందు జ్ఞానం అన్నారు కదా అదేమిటో చెప్పండి పురస్థాదుపన్యం అంతకు ముందే చెప్పాము ఇంతకు ముందు చెప్పడం అయిన ఉపన్యాసం అంటే వివరంగా చెప్పడమైన ఏమిటి చెప్పారు క్షేత్రక్షేత్రజ్ఞ విషయం క్షేత్రము క్షేత్రజ్ఞము అని చాలా వివరంగా చెప్పడమైన ఇదం శరీరం కౌంటేయ క్షేత్రమితిధీయతే తో వేక్తి తం ప్రహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ క్షేత్రజ్ఞాని మాం విద్ధి సర్వక్షేత్రు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ ఆ రెండు శ్లోకాలు చాలా రత్నాల వంటి శ్లోకాలు కాబట్టి నెత్తి మీద చూడమని పెట్టుకుంటే ఏమో ఉపయోగం లేదు బరువు నెత్తి లోపల రెండు శ్లోకాలు పెట్టుకుంటే మనిషి కృతార్థుడవుతాడు కనుక ఇంతకుముందు చెప్పడం అయింది అది ఎలా చెప్పారో కూడా చెప్తున్నారు యజ్ఞాత్వా మృతమశ్ణుతే ఇది ఉన్యాపోహేణ అతద్ధర్మాధ్యా గీతాభాష్యం చాలా గంభీరంగా ఉంటుంది కొంతమంది అనుకుంటారు గీతాభాష్యం చాలా సింపుల్గా ఉంటుందం లేదు రఘువంశానికి మల్లినాథ సూర్యు వ్యాఖ్యానంలాగా ఉంటుందనుకుని భ్రమపడతారు ఉదాహరణగా ద్వేష్ట నా ద్వేష్ట ద్వేష్ట నైతత్పురుష ఏముంది దేంట్లోనూ అన్నట్టు చాలా గంభీరంగా ఈ వాక్యం చూడండి ఎలా ఉండవు మీకు అది పెద్దలుగా అనిపించవేమో నాకు తెలియదు కానీ నాకైతే అమ్మో బాబా ఎంత ఎలాంటి వాక్యం రా బాబు అని అనిపించేసి నేను ఇక్కడ విద్యు ఆశ్చర్యపడిపోతూ ఉన్నాను ఆ వాక్యాన్ని చూసి సో యజ్ఞాత్మామృతం వస్తుంటే క్షేత్రక్షేత్రజ్ఞ వివేకం ఏదైతే కలతో దానిని మీరు తెలుసుకోగలిగినట్లయితే మీరు అమృతత్వాన్ని పొందుతారు ఏయం యొక్క ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమంటే ధ్యేయాన్ని తెలుసుకోవాలి ధ్యేయము అంటే క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని తెలుసుకోవాలి సరే తెలిసేసుకుంటే చెప్పేయండి క్షేత్రజ్ఞతత్వం తెలుసుకుంటే చెప్పేయండి మీరు మేరు పర్వతాన్ని తెలుసుకోవాలి అది తెలుసుకుంటే చెప్పండి మేరు పర్వతము పృథ్వీగోళము యొక్క ఉత్తర ఉత్తరధ్రువమునందు ఉండును అది బంగారంతో చేసి ఉండును బంగారు పర్వతము సూర్యుడు దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండును మీరు చెప్పేసారి మేము తెలిసేసుకున్నాం అలాగే జ్ఞేయం ఆ జ్ఞేయ బ్రహ్మని మీరు చెప్పండి మేము తెలిసేసుకుంటాం అంటే మేరుపర్వతాన్ని గురించి చెప్పినట్టుగా ఉండదు బ్రహ్మను చెప్పడం ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని చెప్పడము ఒక వస్తువుని మేరుపర్వతము ఇచ్చాది గొప్ప గొప్ప వస్తువుల గురించి చెప్పినట్లు ఉండదు అది మీకు ఆ విషయం బాగా రావడం కోసం నేను దృష్టాంతాలు చెప్తాను స్వర్గాన్ని గురించి చెప్పండి మేము తెలుసుకుంటాం స్వర్గం తెలుసుకోవాలి అని తెలుసుకుంటాను చెప్పండి స్వర్గాన చాలా పైన ఎక్కడో ఉంటుంది అక్కడ ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ సింహాసనాల్లో కూర్చుని ఉంటారు రంభాప్సరస తిలోత్తమ ఇత్యాది ఉప్సరసలు ధ్యా డ్యాన్స్లో చేస్తూ ఉంటారు చెప్పే తెలుసుకుంటాం వైకుంఠం మీరు తెలుసుకోవాలి అని చెప్పండి తెలుసుకుంటాం అది స్వర్గానికంటే కూడా పైన ఉంటుంది దానికి కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఉంటుంది అది బంగారం తోటి చేసి ఉంటుంది ఆ లోపల రోడ్లన్నీ కూడా మనులతో పొదిగి ఉంటాయి అక్కడ ఏదో చెప్పండి తెలుసుకుంటాం అలాగే ఆ జ్ఞేయ బ్రహ్మను మీరు చెప్పండి నేను తెలుసుకుంటాం అలా తెలుసుకునే ఇది మరి ఎలా తెలుసుకోవాలి అన్య అపోహేన నేయ బ్రహ్మ ఆత్మస్వరూపం అని ఆత్మని ఎలా తెలుసుకుంటారు ఆత్మలో అనాత్మను కలగాపలగం చేయకుండా ఉండడం ద్వారా మీరు ఆత్మను తెలుసుకుంటారు అన్య అపోహేన నీ తవ్వడం ఎలాగా నీ తవ్వడం దృష్టాంతం ఇస్తారు నీ తవ్వాలి నీకు తవ్వడం అంటే నీకు తవ్వడం అంటే నీటిని పట్టాలి వీటిని పట్టాలి సంపాదించాలి ఎలా తవ్వుతారు తవ్వండి తగితే ఏమొచ్చింది మట్టి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారా మట్టి దాచుకుంటారా పక్కన పెడతారా ఎందుకని నీ మట్టిని పక్కన ఎందుకు పెట్టాలి అంటే మనకు కావాల్సింది నీరు ఏది నీరు కాదో దానిని పక్కన పెట్టాలి ఇంకొంచెం లేదు ఇసకొచ్చింది ఇప్పుడు ఏం చేస్తారా ఇది ఇది సంచిలో పెట్టుకుని దాచుకుంటారా ఇసుకొచ్చింది కదా అని సంచులో ఉండలే నీరు దొరికినట్ట మీరు కాదు కనుక ఇసుకనేం చేయాలి పక్కన పెట్టాలి ఇంకొంచెం తగ్గితే రాయి వచ్చింది ఈ కాంపౌండ్ వాళ్ళకు ఉపయోగపడుతుందని దాచుకుంటారా పక్కన పెడతారా పక్కన పెడతారు ఇంకొంచెం తగ్గితే వజ్రాలు వచ్చాయి ఇవేం చేస్తారో పక్కన పెట్టాలి మనులు వచ్చాయి అవేం చేస్తారు పక్కన పెట్టాలి ఏది పక్కన పెట్టాలి మీరు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అదేవిధంగా అన్య అపోహేణ ఆత్మస్వరూపము ఎరుక ఎరుక తప్ప మిగిలినది సర్వము అనాత్మయే ఇప్పుడు దేహము ఆత్మయా అనాత్మయ టెస్ట్ యాసిడ్ టెస్ట్ లెట్మస్టెస్ట్ లెట్మస్టెస్ట్ లెట్మస్టు కాగితాన్ని ముంచితే ఎర్రగాయితే యాసిడ్ అది దాన్ని యాసిడ్ దేహము ఇది ఆత్మయా అనాత్మయ లెట్మస్టెస్ట్ ఎలాగా ఇది తెలుస్తోందా లేదా తెలుస్తోంది అయిపోయింది తెలుస్తోంది కాబట్టి అదే అనాత్మ కర్మేంద్రియములు అనాత్మ జ్ఞా కన్ను ముక్కు మొదలైన జ్ఞానేంద్రియములు అనాత్మ మనస్సు తెలుస్తోందా లేదా మనస్సు తెలుస్తోంది కదా ఇప్పుడు మనస్సు బాగులేదంటున్నాడంటే మనస్సు తెలిసినట్టు తెలిసి అంటున్నాడా తెలియకుండా అంటున్నాడు కాబట్టి మనస్సు అనాత్మ బుద్ధి అనాత్మ అహంకారము కూడా అనాత్మయే నేను తెలుసుకోవాలి అది కూడా తెలుస్తూ ఉంటుంది అయినతో చాలా అహంకారంగా మాట్లాడానే నేను అని తెలుస్తుంది అయ్యో పాపం అహంకారంగా మాట్లా అప్పట్లో అహంకారంగా మాట్లాడానండి నేను చాలా తప్పు చేశాను అని అనిపిస్తుంది పశ్చాత్తాపము అని ఒకటి ఉన్నది పశ్చాత్తాపం మీకు కలిగిన ప్రతి సందర్భంలోనూ మీ అహంకారము మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అది ఆత్మ తీసి పక్కన పెట్టండి ఇంకా పక్కన పెట్టడానికి ఏమీ లేదు ఆ తెలివి మిగిలి ఉన్నది అది ఆత్మ ఫస్ట్ స్టెప్ చిన్మయోహం నేను చెన్మయుడు అని అలా అనుకుంటూ ఉండాలి నేను చెన్మయ్య ఉండాలి ఎరుక ఏ నాస్పం అని అయితే పని అయిపోలేదు చ ఇంకో పని కూడా చేయాలి ఏమిటది అతద్ధర్మాధ్యాపణ చా దేనిని అనాత్మాని పక్కన పెట్టారో వాటి ధర్మాలని తనను ఎక్కి మీద వేసుకోవడం మానేయాలి ఇప్పుడు దేహము అనాత్మాని పక్కన పెట్టారా దేహము ఎర్రగా ఉన్నది కదా నేను ఎర్రగా ఉన్నాను అని అనుకూడదు దేహమునకు ఏదో పేరుంది వర్ణము బ్రాహ్మణ క్షత్రియ ఏదో పేరుంది నేను బ్రాహ్మణుడను క్షత్రియుడను అన్నా మానే దేహర్మాన్ని నెత్తి మీద వేసుకోకూడదు ఇంకా ఒకసారి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ దాని ధర్మాన్ని తన నెత్తి మీద వేసుకోకూడదు అధ్యారోపణం చేసుకోకూడదు మనస్సు ఆత్మయా అనాత్మయా అనాత్మ ఇ పైన నేను సుఖిని అనకూడదు సుఖం మనస్సు యొక్క ధర్మం నేను దుఃఖిని అనకూడదు దుఃఖం మనస్సు యొక్క ధర్మం ఏమన్నా అలా ఉన్నాడంటే ఏదో సంసారంలో ఏవో దుఃఖాలు ఉంటాయి వాయి అంతే అంతేకాకుండా నాకు ఆపద వచ్చేసింది నేను దుఃఖిని అని అలాగా అలా దుఃఖించస్తూ ఉండడము అది తెలివి తక్కువ అలా ప్రాక్టికల్ కూడా కాదు ఇప్పుడు మనం దుఃఖించామనుకోండి ఎదరో వాళ్ళు మన దుఃఖాన్ని తీరుస్తారా ఏమంటే ఇతరులు మన దుఃఖాన్ని తీరుస్తారా ఏమంటే ఇతరులు వాళ్ళు దుఃఖంగా ఉన్నారు కదా వాళ్ళు దుఃఖాన్ని ఏం ఇతరులు మీ దుఃఖాన్ని ఎలా తీరుస్తారు తీర్చలేదు కదా మీ దుఃఖాన్ని మీరే తీర్చుకోవాలి ఎలాగా దుఃఖము అనాత్మధర్మము అని మీరు దాన్ని సాక్షిగా దర్శించండి ముందు ముందు డెవలప్ డెవలప్ సమ్ స్పేస్ కొంచెం స్పేస్ పెట్టుకోండి స్పేస్ పెట్టుకుంటే మీకు ఆ వివేకం ఉద్బుద్ధమై ఆ దుఃఖం పోతుంది భగవాన్ బుద్ధుడు ఒక గ్రామానికి వచ్చాడు వస్తే ఒక అమ్మగారు ఆమె కొడుకుపోయాడు ఆమె వితంతువు వితంతువు అంటే ఆ రోజుల్లో ఒకసారి పెళ్లి చేసుకునే ఒకసారి మిస్సెస్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మిస్ అవ్వడం లేదు మిస్ మిస్సెస్ అవుతుంది మిస్సెస్ ఒకసారి అయిన తర్వాత ఇంకా మళ్ళీ మిస్ అవ్వడం లేదు ఇంకా వన్ వన్స్ మిస్డ్ రోజెంట్కి మిస్డ్ వెళ్తే వితంతువు అందుకో కొడుకు ఆ కొడుకు పోయా అసలు కొడుకుండి వితంతువుగా జీవించడం కూడా ఒక క్లేషంతో కూడిన విషయం తాను ప్రేమించే వ్యక్తి తనకు దూరం అవడము క్లేషమే తనకు జీవనాధారమైన వ్యక్తి తనకి దూరం అయితే ఇంకెలాగా అత్యత్య దేశాల్లో అయితే ఈ కథ ఉండదు ఎందుకంటే ఆవిడ విగంతో అయితే ఇంకోటి వెళ్ళాడు కాబట్టి సమస్య ఉండదు ఇక్కడ అలా కాదుగా మిస్ మిస్సెస్ ఇది మిస్సెస్ ఓన్లీ నో మోర్ మిస్ ఆవిడ ఎవరో సుఖపక్క ఆవిడ పాపం వెక్కి వెక్కి ఏడుస్తోంది కుండెలో అవి చీట్లా దుఃఖిస్తోంది ఎవరో చెప్పారు భగవాన్ బుద్ధుడు వచ్చాడు గ్రామానికి ఈ శవాన్ని ఆయన ముందు పెట్టడాము ఆయన ఏమైనా మహిమ చేసి రక్షిస్తాడేమో దిస్ బుద్ధిస్ట్ వే ఆఫ్ హెల్పింగ్ అంటారు టూ డిఫరెంట్ వేస్ హెల్ప్ చేయటంలో రెండు రకాలు బుద్ధిస్ట్ వే ఆఫ్ హెల్పింగ్ ఇంకో రకాలైనటు మరో అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్పను బుద్ధుని దగ్గర పెట్టారు మోసకొచ్చి పెట్టారు ఆయన గ్రామానికి దక్షిణ కోసం వచ్చే ఈ ఆయన నుండి పెట్టారు పెట్టి మీరు మహాత్ములు అంట కదా అబ్బే నేను మహాత్ములను కాదంటారా ఏమే అంటూ అలా విని ఊరుకుంటాను మీరు మహాత్ముల్లాగా కనపడుతున్నారు జ్ఞానుల్లాగా కనపడుతున్నారు ఇతన్ని బతికించండి ఆమె యొక్క జీవనాధారమేనా అని అడిగారు అడిగితే మీరు పురాణ కథలో విన్నారు కదా బతికం చేసేదని ఇదని అదని దానికి ఇలాంటి బుద్ధిస్టులే బుద్ధిస్టు అంటే ఫిలాసాఫికల్వే కాదు అది అదేదో కథలు ఎలా సో ఆయన ఉన్నారు నేను బతికిస్తానమ్మా గుప్పుడు బియ్యం తీసుకురా బతికిస్తాను అంటే ఆవిడ గుప్పుడు బియ్యం ఏంటండి క్వింటాల్ బియ్యం పట్టుకొస్తాను కాదు కొంచెం విను ఎవరింట్లో అయితే మృత్యువు లేదో వాళ్ళ ఇంట్లో ఒక గుప్పుడు బియ్యం తీసుకురా ఆయన అయితే మరి మా ఇంట్లో బియ్యం చాలా ఉంది అదేలా పనికి వస్తుంది మరి మీ ఇంట్లో మృత్యు ఉంది కదా మీ ఇంట్లో బియ్యం నేను పట్టుకొస్తాను లేండి అని ఆవిడ ఓ గుమ్మ పక్క ఇంటికి వెళ్ళండి ఎవడి గుప్పుడు బియ్యం ఇవ్వండి అంటే వాళ్ళు గుప్పుడు ఏమమ్మా కొంచెం బియ్యం ఇస్తామంటారు కానీ మీ ఇంట్లో మృత్యు ఏమైనా అయినా అయిందమ్మా అప్పట్లో మా ఆయనకు పోయాడు కదా అలాగే మా కొడుకు పోయాడు మా తండ్రికి పోయాడు అవుద్దు మీ ఇంట్లో బియ్యం పనికి రావు అని ఇంకో గుమ్మ ఆవిడ కంగారు ఇంకో గొమ్మ అక్కడ అదే ఆన్సర్ మూడో బొమ్మ అదే ఆన్సర్ వచ్చేప్పటికీ ఆవిడికి డౌట్ వచ్చింది ఏమిటబ్బా నా కూడికే పోయాడు అనుకున్నానే వీళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రేమించే వ్యక్తులందరూ మృత్యువు బాధపడ్డారే అయ్యో అని ఆవిడికో డౌట్ వచ్చింది ముందు ఒక పిసరు స్పేస్ అప్పుడే స్పేస్ వచ్చింది చూడండి అంతకుముందు ఇలాగే పెనవేసుకుపోయి ఉన్న పరిస్థితి ఒక్క పిసరు స్పేస్ వచ్చింది ఓహో ఈ రకమైన ఆపద అంతో పాటు వీళ్ళందరికీ వచ్చిందనమాట అని ఆవిడ ఇరవై ఇళ్ళు తిరిగింది ఆవిడికి బుక్కుడు బియ్యం దొరకలేదు బండి బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆవిడికి కావలసిన బుక్కుడి బియ్యం దొరకలేదు అప్పుడు ఆవిడకి ఓహో బుద్ధుడు ఇందుకోసం నాతో చెప్పాడరా బుద్ధుడి నిందికి వచ్చింది జీవిత సత్యం ఏమిటో చెప్పాను అడిగింది కొడుకుని బతికించమని అడగలేదు జీవిత సత్యం ఏమిటో చెప్పండి మీరేదో చెప్తున్నారు నాకు నాకు కొంత అర్థమైంది కానీ మొత్తం మీద అర్థం కాలేదు అని చెప్పేసి అన్నాడు అంటే ఆ దేహాన్ని అలా పెట్టుకుని నేనేం చెప్తానమ్మా నేను భిక్షకు వెళ్ళే టైం అయింది దాని సంగతి చూడండి వాళ్ళందరూ ఉన్నారు మీకు చూడు దాన్ని ముందు క్రమేష్ణ చేసేసి సాయంకాలం జీతవనంలో నేను విశ్రాంతి తీసుకునే చోట అక్కడ ఉంటున్నాను అక్కడికి రా అని చెప్పి నేను భిక్షకు వెళ్ళిపోయాను ఆయన దిక్ష చేసి ఆ జాతమన్నాం వెళ్ళి అక్కడ చుట్టుకొని కూర్చుని ఉంటాడు ఈవిడ ఈ క్రిమేషణం ఇదంతా పూర్తి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన చూడ మా కాదుగా నువ్వు నీ కొడుకు దేహము కాదు నీ స్వరూపం దేహము కాదు అని బోధిస్తాడు ఆవిడ ఒక సన్యాసిని అవుతుంది సో ఆ దుఃఖానికి పరిష్కారం దొరుకుతుంది తప్ప ఆ దేహాన్నిలో ప్రాణం పోసేసి నిలబెట్టి అలాంటి పరిష్కారాలు ఉండవు కాదండి పురాణాలు కానీ పేరే పురాణం కథలో అలా చెప్తారు కథల్ని లెటరల్గా తీసుకోకూడదు అక్కడేదో ఒక స్పిరిట్ ఏదో ఉంది ఉంటుంది ఆ కథకేదో మెసేజ్ ఏదో ఉంది ఉంటుంది అది మీరు పట్టుకోవాలి తప్ప కాబట్టి అసద్ధర్మాధ్యారోపణము దుఃఖానికి హేతువేమిటి అనాత్మ యొక్క ధర్మంలోనూ తన నెట్టి మీద వేసుకోవడమే దుఃఖహేతువు ఆ సత్యాన్ని గుర్తించి అనాత్మధర్మములైన సుఖ దుఃఖములను తన ఎత్తు మీద వేసుకోకపోవడం ద్వారా వాడు తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపాయమేమి అన్యాపోహము మరియు అతద్ధర్మాధ్యారోపణము రెండు టూ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ అన్యాపోహము అనాత్మను అనాత్మగా పక్కన పెట్టుకుత రెండవది పక్కన పెట్టిన అనాత్మ యొక్క ధర్మాలని తిరిగి తన నెత్తి మీద వేసుకోకుండు ఈ రెండు పనులు మీరు చేశారా మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారం అలా మంచి శ్లోకాన్ని మనము ఫినిష్ చేసినాము ఉపదృష్టానుమంత భర్త భోక్త పరమాత్మే చాప్యుక్ దేహేస్పురుష పద ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము రచ్యతే ఓమస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి